ఎందుకంటే అన్వయం గనక మార్చేస్తే లక్ష్యం దిశగా కాకుండా అన్వయాన్ని వ్యతిరేక దిశలో గనక చేసినట్లయితే ఇది విపరీతార్థాలనిస్తాయి ఒకవైపు పోవాల్సిన వాడు ఓవైపు వెళ్ళిపోతాడు రైల్వే ట్రాక్లో చూడండి టైం ప్రకారం అటు ఇటు మారుతూ ఉంటాయి అవి ఈ ట్రాక్ మీద వెళ్లాల్సిందే మరో ట్రాక్ మీద వెళ్ళిపోతుంది ఎదురుకుండా వచ్చే ట్రైన్ గుద్దుకుని యాక్సిడెంట్ అయిపోతుంది చిన్న మార్పే కదండి అనుకుంటాడు చిన్న మార్పే పెను ప్రమాదానికి దారితీస్తుంది మన జీవితం కూడా అంతే చిన్న ప్రమాదం చిన్న మార్పు మారితే ఓ టర్నింగ్ పాయింట్లో సరిగా లేడు అనుకోండి డోమని పడ్డాడు అనుకోండి అయిపోయింది వాడి జీవితం పెద్దవాళ్ళు వృధా పిల్లలు చూడాలి ముఖ్యంగా చిన్న పొరపాటు జరుగుతుంది బాత్రూమ్లోంచి వచ్చేటప్పుడు మన ఎవ్వరికీ కూడా ఇండియాలో బాత్రూంలో మ్యాట్ వేసుకునే అలవాటు మ్యాట్ వేసుకునే అలవాటు లేకపోవడం వల్ల అక్కడ బాత్రూమ్ లో జారిపడేటువంటి లక్షణం వచ్చేస్తుంది విదేశాలు అన్ని చోట్ల బాత్రూంలో మ్యాట్ ఉంటుంది అక్కడ ఎవరు బాత్రూంలో జారిపడ్డ సందర్భం అక్కడ కనపడదు అసలు ఇండియాలో మాత్రమే కనపడుతుంది ఇండియాలో ఏంటంటే మనకేంటంటే స్నానం చేస్తే మ్యాట్ అవసరంలా కాళ్ళు జారి పడిపోయినంత మరి కానీ మనమే కొత్తగా తెచ్చిపెట్టుకున్నాం రకరకాల ఫ్లోరింగ్లన్నీ వేసి జారిపడేట్టుగా ఉంటేనే అది బాగుంటుందని అనుకుని మనమే జారిపడి ప్రాణ ప్రమాదం కొని తెచ్చుకుంటాం వేరేమిది ఇప్పుడు వాడి మృత్యు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా వాడి విపరీత లక్షణం నుంచే వచ్చింది ఇలాంటి సందర్భాలు కోకళ్ళు ఒక ఆయన అందంగా ఉంటాయి కదా అని గోళీలని మెట్ల ఎదురు మెట్లు ఎక్కే దగ్గర కింద ఫ్లోరింగ్లో గోళీలు పరిచారు ఒకరోజు వర్షం వచ్చింది పై నుంచి మెట్లు దిగుతున్నాడు ఆ పైన మెట్టు మీద నుంచి జారాడు అంతే ఆ జారిన పెద్ద మనిషి వెళ్ళి కింద ఉన్న ఫ్లోరింగ్ కొట్టుకుంది ఆ కొట్టుకోవడం కొట్టుకోవడం ఈ గోళీలున్న ఫ్లోరింగ్కి తగిలింది ఫెనిస్ట్ అంతే హరీం అన్నాడు అంతే ఇప్పుడు ఆయన మృత్యుదెంత వచ్చింది అంటే డాక్టర్ ఒకటే చెప్పాడు గోళీలు వేయపోయి ఉంటే ఆయన అన్నాడు ఇట్లా నీ మృత్యు కారణం నీ నేడవలే నీ వెనకాలే ఉంటుంది శంకర భగవద్పాదుల యొక్క జీవితాన్ని చూస్తే శివగురువు తాను శరీరాన్ని విసర్జించేటప్పుడే ఒక ఉపదేశం చేశాడు ఏమిటది నాయన నీకు ఇద్దరు స్నేహితుల్నిచ్చాను చూసావా అవును నా పక్కనే ఉన్నారు ఇద్దరు అన్నాడు ఆయన ఎవరు ఒకరు మృత్యువు మరొకరు కాలం నీ జన్మత ఇద్దరు స్నేహితులతో వచ్చావు ఒకరెవరు మృత్యువురు కాలం వీరిద్దరు నా స్నేహితులు ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కనబడుతుంది ఎందుకని నిరంతరాయంగా వాళ్ళు నిన్ను ఉంటాడు ఓ ఇన్ని టైం అయిపోతుంది బాబు ఓ ఇన్ని టైం అయిపోతుంది బాబు ఇద్దరి అదే మృత్యువు పని అదే కాలం పని అదే ఈ ఇద్దరు మిత్రుల్ని ఎవరైతే గుర్తిస్తారో మరి వాళ్ళు ఇప్పుడు లక్షణాలా లేకపోతే మనుషుల మృత్యువు లక్షణమే కాలము లక్షణమే ఇలా త్రయ వికాసం వివేకం కలిగినటువంటి వాడికి జ్ఞానం సహజం ఈ రీతిగా నువ్వు ఎదగాలి ఇప్పుడు చదవధిత్య గతం తేజ తత్వి మామకం జ్ఞానులు సూర్యప్రకాశమును ఈ విధముగా భౌతిక ప్రకాశమే కాక సైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల వ్యక్తీకరణగా గుర్తిస్తారు ఆ సూర్యుడే ప్రతీక ఆత్మ అంటానికి నీకెక్కడ నాకు ప్రతీకం ఉంటేనేనండి తెలిసేది వెంకటేశ్వరుడు అంటే ఎలా ఉంటాడయ్యారే బాబు వెంకటేశ్వరుడు అంటే కట అంటే కష్టములు వేం అంటే పోగొట్టువాడు నీ కష్టాలు పోగొట్టితే ఏ కష్టం పోగొట్టినా సరే ఆయన వెంకటేశ్వరుడే ఏమంటే కేశవుడు ఎలా ఉంటాడండి క్లేశములను తొలగించేవాడు వాడు కేశవుడిన ఆయన అందుకని నీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టం తొలగిపోతుంది కదా తొలగిపోయినప్పుడు అది కేశవుని యొక్క కరుణ ఏమంటే ఇంతకీ కేశవుడు నల్లగా ఉంటాడో తెల్లగా ఉంటాడా ముందది చెప్పండి ఫస్ట్ నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడు అందుకని బ్లాక్ అండ్ వైట్ నే నేను చిన్నప్పటి నుంచి గుర్తుపెడుతున్నాను రంగుల తర్వాత గుర్తుపెడుతున్నాను ఇంతకీ ఆయన ముప్పై మూడు కోట్ల ఆభరణాలు వేసుకుంటాడా వేసుకోడా వేసుకుంటేనే దేవుడా వేసుకోకపోతే దేవుడా ఇంతకీ ఆయన పట్టుపీతాంబరాలు కట్టుకుంటాడా పట్టుపీతాంబరాలు కాకుండా కాటన్ వస్త్రాలే కట్టుకుంటాడు అంటే ఇవన్నీ ఏమిటి ప్రతీకాత్మకత అందుకని చిన్నప్పటి నుంచి మన బుద్ధికి అది అలవాటు చేసేసామనమాట బొమ్మలు చూపెట్టడం వస్తువుని కనుక్కోవటం ఏనుగు బొమ్మ చూపెట్టడం ఏనుగుని తెలుసుకోవడం అట్లాగే వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ చూపించి ఇదిగో ఈయనయా బాబు వెంకటేశ్వరుడు ఓహో అలాగా అయితే మరి ఈయనెక్కడ ఉంటాడు తిరుపతిలో ఉంటాడు ఇక్కడ లేడు తిరుపతిలోనే ఉంటాడు అంతే మరి ఈయన చూడాలంటే ఏం చేయాలి తిరుపతి వెళ్ళాలి మరి ఎలాగా పోనీ సందు చివరం మనం వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడ కూడా వెంకటేశ్వరుడు ఉంటాడా ఆ అక్కడ కూడా ఉన్నాడు సరే అక్కడికి వెళ్ళాడు ఏమంటే తిరుపతిలో దేవుడు ఇక్కడ దేవుడు